మీ సుప్రభ ప్ర ఇజ్రాయల్ దివ మహోన్నతుడా గొప్ప దేవా నా దివానికి సొతం మేసుప్రభ నా దివానికి సొతం ఈ దినం మాకు ఇచ్చిన సుప్రభ ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు మాకు సజీవులు పెట్టిన దివ సజీవులైన దివా నీకు వందలేశ్వభ బ్రాహ్మ సాకుడు గొప్ప దివా సర్వశత్తికత దివానికి సొతం మీ ఆత్మ కుండిచ్చి ప్రభా నీ ఒక బిడ్డలుగా చేసుకునే సుప్రభ ఈ దినం అంతా ఆత్మధర నడిపిస్తున్నాం నీకు వందల సుప్రభ ఈ దినం మీ మీ ఆత్మధర నడిపించండి మా సుబుద్ధి తొలగించండి నా దివానికి ఆపోస్ లో ఆత్మ ధర నడిపించింది వేసప్రభ సైతాన్ రాజ్యం కూలిపోయింది ఈ ఆత్మ ధర నీ వాక్యం ధర ప్రభా మాత్రం మీరు మాట్లాడి ఉదయంలో ప్రభా మా ఉదయం నాటబడాలా అది నా నంబరేయాలా నీ వాక్యం అగ్గి లాంటి వాక్యం వేసో ప్రభా అందరు రాని ప్రతి ఆటకం దాని కాల్చి అందరి మీద అగ్గి ప్రసిద్ధాత్మ అభిషేకం అగ్గి కుమరించి మీరే నడిపించే మనీసినోటతో దీపాట పాడతారా ఓకే చంద్రశేఖర్ బ్రదర్ పాట పాడండి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలు తన నా మము గప్పది తన నా మము శాములోన తన శాాలెములోత గూడారమున్నది తన ఆలయమున్నది సియోను లోతన ఆలయమున్నది యుదాలో దేవుడు ప్రసిద్దుడు ఇస్రయేలు తన నామము గది కొండ కోట నీవి నా దాగు చోటు నీవి ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా నా కొండ కొట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా ఏ సయా ఏ సయ్యా ఏ సయా ఏ సయ్యా ఏ సయా ఏ సయ్యా ఏ సయా నా కొండ నీవే నా దగూ నీవే నా ఉన్నత దుర్గము నీవే నాయ నా కొండ కొట్ట నీవే నా దగ్గ చోటువే నా ఉన్నత దుర్గము నీవే నాయ సయ్యా ఆపత్కాల మందు అదు కుండే దేవుడవు కష్ట నష్ట కనికారించే దేవుడవు ఆపత్కాల మందు ఆదుకున్నే దేవుడవు కష్ట నష్ట మందు కనికారించే దేవుడవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా యేసయా యేసయా యేసయా యేసయా నాకొండకొట నీవే నదకుచొట్టు నీవే నాఉన్నత దుర్గము నీవే నయేసయా నాకొండకొట నీవే నదకుచొట్టు నీవే నాఉన్నత దుర్గము నీవే నయేసయా సింహం పోలిన ధనియలు దేవుడవు నీవి సింహం నోళ్లను మూసిన దేవుడవు నీవు సింహం నోలను మూసిన దని సింహం పోలిన దనియలు దేవుడవు నీవు సింహం నోళ్ళను మూసిన దేవుడవు నీవు ఏ సయా ఏ సయ్యాం ఏ సయా ఏ నీవే నా దాగు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యాం నీవే నా దాగు మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం గల తండ్రి జీవం కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభు మా తండ్రి మా దేవ నీకు వందనాలు తండ్రి కృతజ్ఞతలు దేవ ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు ప్రభు నీ దేవా దేవ కాచి కాపాడినందుకు దేవా తండ్రి నిత్యమునైనా నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ ఆత్మ నడిపింపు ఆత్మ అభిషేకం మాకు దయచేస్తున్నందుకు ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా నీకు వందన అనుకృతజ్ఞతలు స్థుతులునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మేమేమై ఉన్నామో తండ్రి అది కేవలం నీ వలనే నాయన నీ నీ కృప వలనే కాబట్టి తండ్రి ఈ దినం అనేకులు చూడలేకపోయినారు కానీ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన దేవుడు సజీవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవ ఇదిగో తండ్రి ఈ రాత్రి కళ సమయంలోనైనా నీ పాదాల యొద్ధ మేము ఉన్నాం ప్రభానైనా తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి ఇదిగో నీ వినబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాలో ఉండి తండ్రి మీరు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ ప్రతి ఒక్కరికి నాకును మా అందరికీ దయచేయండి ప్రభానాయన తండ్రి ప్రభా మా మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తెరవండి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలాగున మా మనోనేత్రాలు విప్పండి తండ్రి గొప్పదేవ తండ్రి ఎంతో తగ్గింపుతో ఈ వాక్యాన్ని స్వీకరించే మనసు కూడా మాకు దయచేయమని తండ్రి పరిశుద్ధాత్మదేవ ఆరీతిగా మాతో మాట్లాడమని తండ్రి నా ప్రాణ ఆత్మ శరీరాలు నీకు అప్పగించుకుంటూ పరిశుద్ధ నామంలో తండ్రి నీకు ప్రార్థించి నేను అడిగి తండ్రి ఆమెనే మత్తాయిస్ వార్త పదకొండో అధ్యాయము ఆరో వచనము కాబట్టి ఈరోజు చెప్పబడుతున్న ఈ వాక్యం అన్నిటికీ మూల వాక్యం కాబట్టి ఈ మూలవాక్యం ఏంటంటే అభ్యంతర పడడం అన్న అంశం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మత్తాయసు వార్త పదకొండవ అధ్యాయము ఆరో వచనము మత్తాయసు వార్త పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో నుంచి మరియు నా విషయమై అభ్యంతర ధన్యుడని ఉత్తరం ఇచ్చను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు దేని విషయంలో కాని మనము అభ్యంతర కాబట్టి అలా అభ్యంతర కాబట్టి అంతము వరకు సహించిన వాడు అంతము వరకు చూడండి ఎవరైతే దేవున్ని గట్టిగా పట్టుకుంటారో అది కష్టమైన శ్రమైన బాధైనా అది ఈ మనకి ఎదురయ్యే ఎలాంటి సమస్య అది మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా మనము ఆశించింది అయినా అవ్వకపోయినా కానీ చివరి వరకు ఆ దేవాది దేవుడు మన ప్రభు అయిన ప్రభు పక్షమున మనకి ఎదురయ్యే ఏదైనా కానీ మనము చివరి వరకు అంతము వరకు మనము అభ్యంతర అలా ఎవరైతే అభ్యంతర పడకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు కాబట్టి యోహాను సువార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యున్ని వెలిగించున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు కాబట్టి ఈ లోకము నిజమైన వెలుగు ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించడానికి దేవుడు ఎంతో సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ లోకము దేవుని వలన కలిగింది ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించినప్పటికీ కానీ ఈరోజు ఈ లోకము దేవుణ్ణి అభ్యంతరపడుతుంది చూడండి కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది దేవుణ్ణి అభ్యంతరపడుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు అందరి దేవుల్లాగానే ఆయన ఒక దేవుడు ఏసు ప్రభు నమ్మేవాళ్ళు అన్ని మతాలాగానే అదొక మతం అని ఈ లోకము అనుకుంటుంది కానీ ఈ లోకాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంతగా దేవుడు ఈ లోకం కొరకు ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేసిండో ఆయన దేవుడయుండి కూడా ఆ పరమును వీడి ఈ లోకంలోకి వచ్చి ఎంతగానో శ్రమ బాధపడ్డడు నిందలు అవమానాలు భరించింది లోకము తన కుమారుడైన ఏసు ప్రభు ద్వారా రక్షించబడాలా దేవుని ఉద్దేశము అది దేవుని చిత్తము అది దేవుని యొక్క సంకల్పము ఇది ఈనాటిది కాదు అది జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశం అది కానీ ఈరోజు లోకం అలా ఉందా ఈ రోజు లోకంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని గ్రహించగలుగుతున్నారా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా వారు అంగీకరించగలుగుతున్నారా చీకటిలో ఉన్నవారు చూడండి వెలుగు దగ్గరికి రాగలుగుతున్నారా ఈరోజు ఈ లోకము దేవుణ్ణి అభ్యంతర పడుతుంది కాబట్టి ఈ లోకము ధన్యతను పోగొట్టుకుంటుంది ఈరోజు దేని విషయంలో కాబట్టి మొదట ఈ లోకంలో ఎవరు అభ్యంతర పడుతున్నారు ఈ లోకమే దేవుణ్ణి అభ్యంతర పడుతుంది కానీ దేవుని ప్రేమ చూడండి యోహను రాసిన యోహను సువార్తలో నుంచి మూడో అధ్యాయము పదహారు పదిహేడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎందుకు ఈ లోకంని దేవుడు అంతగా ప్రేమిస్తుండే ఈ లోకము ఆయన వలన కలిగింది ఆయన మూలంగా కలిగింది కాబట్టే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తుండంటే అది నువ్వు నేను కూడా వర్ణించలేవు అంతటి ప్రేమ ఆయన ఈ లోకం పట్ల ఈ లోకంలో ఉన్నవారి పట్ల చూపిస్తుంటే కానీ ఈరోజు ఈ లోకము ఆయన ఎందు అభ్యంతరపడుతుంది ఈరోజు ఆ వెలుగు దగ్గరకు వచ్చి వెలుగులాగా మారలేకపోతున్నారు ఇంకా ఈ లోకంలో నిజము కాని వాటిని చూడండి వెంబడిస్తున్నారు కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నంటే ఈరోజు దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించినా గాని లోకము ఆయన మూలంగా కలిగినప్పటికీ కూడా ఈ లోకము ఇంకా దేవుణ్ణి తెలుసుకోవట్లేదు ఇంకా ఈ లోకము దేవుని ఎందు అభ్యంతర పడుతుంది దేవుని స్వభావం ఎలా ఉంది దేవుని ప్రేమ ఈ లోకం పట్ల ఎట్లా ఉంది చూడు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును ఇందులో కులం మతం ఏం లేదు రంగు భేదాలు ఏం లేవు ఈ కులం ఈ మతం ఈ జాతి ఈ దేశం ఈ లోకంలో ఉంటాయి అవన్నీ మనుషుల్లో ఉంటాయి ఈ భేదాలు కానీ ఏసుక్రీస్తు ప్రభులో ఎలాంటి భేదము లేదు ఎలాంటి పక్షపాతము లేదు ఆయన అందరికీ ప్రభువే కాబట్టి లోకంలో ఉన్న ఆయన ఎంతో ప్రాయాసడినవాడు ఎంతో శ్రమ పొందినవాడు ఎంతగానో గాయపరచబడినవాడు ఎంతగానో తన రక్తాన్ని కార్చినవాడు ఆయన సాత్వికుడైంది దీన కలిగింది చూడండి ఈ లోకము తన ద్వారా రక్షించబడాలి కానీ ఈరోజు ఈ లోకము ఆయనని ఎరగలుగుతుందా ఈరోజు ఆయన దేవుడని ఈ లోకము గ్రహించగలుగుతుందా ఆ వెలుగు ఈ లోకంలో ఉన్న ప్రతి ఇంటిని ప్రతి ఒక్కరిని వారి దివిటిలను వెలిగించడానికి సిద్ధముగా ఉంది కానీ ఈరోజు ఈరోజు జనులు అరితిగా వెలుగులాగా మారగలుగుతున్నారు కాబట్టి ఈ లోకము దేవుని ఎందు అభ్యంతర చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు అందు విశ్వాసం ప్రతి వాడును ఇందులో ఏ కులం లేదు ఏ దేశం లేదు పెద్దవాడని లేదు చిన్నవాడని లేదు ధనికుడని లేదు పేదవాడని లేదు ఆయన అందరికీ ప్రభువే అందరూ ఆయన ద్వారా రక్షించబడాలా అందరూ ఆయన ప్రేమను పొందుకోవాలా ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా వెలిగించబడాలా చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి రావాలా వెలుగు మార్గంలో నడవాలా ఎందుకంటే చీకటిలో ఉన్న వాళ్ళు గుడ్డివాళ్ళు వాడు ఎక్కడికి పోతుండో వాడికి గమ్యము తెలియట్లా అలా గమ్యము తెలియని ప్రజలకు నేనే మార్గమును సత్యమును జీవమునని సాక్ష్యమించడానికి సత్యము ఏసు ప్రభువే కాబట్టి ఆ ప్రభువే ఆ దేవాది దేవుడే ఈ లోకంలోకి వచ్చి ఆయన సాక్ష్యమించినా గాని ఈరోజు ఈ లోకము ఆయనని తెలుసుకోలేకపోతుంది కాబట్టి తన విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక పొందునట్లు ఆయనను అనుగ్రహించును లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు అయిన లోకంలోనికి పంపలేదు చూడండి దేవుని ప్రేమ దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు ఈ లోకంలోకి పంపించిండే తన కుమారుని ద్వారా ఈ లోకము రక్షించబడాలని తన కుమారుని ద్వారా ఈ లోకము చూడండి రక్షించబడాలని తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించండు ఈరోజు ఈ రక్షణ పొందాల చీకటలో ఉన్నవారు వెలిగింపబడాల అని వెలుగు ఈ లోకంలోకి వచ్చింది దేవుడి ఈ లోకంలోకి వచ్చినా ఈరోజు ఈ లోకం ఇంకా కూడా దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు ఎంతో గొప్ప ధన్యత కదా రక్షణ పోగొట్టుకుంటున్నారు ఎంతో మంది నశించిపోతున్నారు కేవలము యేసుప్రభు ఒక కులానికో ఒక మతానికో దేవుడని చూస్తున్నారే కానీ ఆయన సృష్టికర్త ఈ సర్వలోకమునకు దేవుడు ఆయన ఒక్కడే సర్వము సమస్తము అన్నిటి మీద అధికారం గలవాడు ఆత్మను శరీరాన్ని కూడా చూడండి మండుతున్న అగ్నిగుండంలో పడద్రోయగల సమర్థుడే ఈరోజు ఆ దేవునికి ఈరోజు ఈ లోకం భయపడుతుందా ఈరోజు ఆ దేవుని ఎదుట సాగిల పడుతుందా ఆయన ద్వారా రక్షింప లోకము దేవుని ఎందు అభ్యంతర పడుతుంది ఈరోజు కూడా నీ జీవితంలో నువ్వు ఇంకా చీకటిలో ఉండి ఇంకా నీలో పాపం ఉండి ఇంకా నీలో అపవిత్రత ఉండి ఇంకా నువ్వు అంధకారంలో ఉన్నవాడివైతే అంధకార సంబంధమైన క్రియలు కలిగిన నువ్వు ధన్యత పోగొట్టుకుంటున్నావు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు నన్ను పిలిచాడు అని నేను అపవిత్రంగా ఉండడానికి దేవుడు నన్ను పిలవలేదు నేను పాపంలో ఉండడానికి దేవుడు నన్ను పిలవలేదు నేను తన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను రక్షింపబడడానికే తండ్రి తన కుమారుణ్ణి లోకంలోకి పంపించుండు కానీ నేను ఉగ్రత పాలవడానికి దేవుడు నన్ను పిలవలేదు నేను వెలుగులో నడవడానికి వెలుగులాగా ఉండడానికి ఆ వెలుగును ధరించి ఉండడానికి దేవుడు నన్ను పిలిచిండు కానీ నేను చీకటిలో ఉండి చీకటిలో నడవడానికి దేవుడు నన్ను పిలవలేదు కానీ ఈరోజు మనుషులు ఇంకా చీకటిలోనే ఉన్నారు కాబట్టి వ్యూహాను వార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచనము తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఎంత గొప్ప భాగ్యము ఈ లోకము ఈ లోకంలో ఉన్న వారందరూ తన కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి వాళ్ళు ఏమవుతారంట దేవుని పిల్లలగుతారంట ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ఆధిక్యత ధన్యత ఈరోజు ఈ లోకం పోగొట్టుకుంటుంది కేవలము ఏసుక్రీస్తు ప్రభు ఒక మతానికి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక కులానికి దేవుడు అని ఈ లోకము ఆలోచిస్తుందే గాని ఆయననే నిజమైన దేవుడు ఆ నిజమైన వెలుగు ఈ లోకంలోకి వచ్చి ఈరోజు నన్ను వెలిగించడానికి ఉంటే ఈరోజు మనుషుల యొక్క గృడ్డితనం యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది కాబట్టి ఈ నిజమైన వెలుగుని చూడలేకపోతున్నారు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడిచి చివరికి నశించిపోతున్నారు కానీ దేవుని ఉద్దేశం ఈ లోకం పట్ల లేదు కదా అట్లా ఈరోజు దేవుని ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఉన్న సమస్త మానవులందరి పట్ల దేవుని ఉద్దేశం అది కాదు ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా రక్షింపబడాలా ప్రతి ఒక్కరూ ఆయన నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలు ఆయన రాజ్యానికి వారసులు కావాలా దాస్యంలో ఉన్న ప్రతి వాడు దత్తపుత్రుడుగా మారాల ప్రతి వాడు తన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని తండ్రి ఈ లోకం పట్ల ఈ లోకంలో ఉన్న మనుషులందరి పట్ల దేవుడు ఆలోచిస్తుంటే ఈరోజు ఈ లోకము దేవుణ్ణి ఎరగలేకపోతుంది తెలుసుకోలేకపోతుంది చూడండి యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచనము లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు కాబట్టి ఈ రోజు కూడా దేవుణ్ణి లోకము ఆయనని చూడట్లేదు సృష్టికర్త నిజమైన దేవుడు లోకములో దేవుడు అనబడేవి ఎన్నున్నా కానీ ఈయననే జీవం దేవుడు ఈయననే ఈ భూమిని ఆకాశములను సమస్తమును కలగజేసిన దేవుడు సర్వము అన్నిటి మీద అధికారం గలవాడు అని ఈరోజు లోకము యేసుప్రభుని చూడలేకపోతుంది వారు ఎదుట ఆ దేవుడు ఎంతగా ఆ కలవర ఆయన పడిన బాధ శ్రమ యాతన ఆయన ఈ లోకంలో ఉన్న మానవాళి మనుషులందరినీ రక్షించుకోవడానికి ఆ కలవరిలో శివలో ఆ ప్రభు చూపించిన ప్రేమ ఎరగలేకపోతున్నారు ఈరోజు ఈ లోకంలో ఉన్న జనులు ఈరోజు ఆ ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందలేని వారిగా నశించిపోతున్నారు నిత్య నరకానికి పాత్రులవుతున్నారు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అది వేదనతో యాతనతో భయముతో కూడింది చిన్న శరీరానికి గాయమైతే మన వల్ల చేతగాదు అలాంటిది నీ దేహము నరకంలో కాలబడుతుంటే ఒక రోజ రెండు రోజుల మూడు రోజుల ఒక సంవత్సరమా కాదు కదా యుగ యుగాలు ముగింపు లేదు అంత భయంకరమైన శ్రమ శిక్ష ఈ లోకంలో ఉన్న ఎవరు ఆ బాధ ఆ శ్రమ ఆ శిక్ష అనుభవించకూడదని పాపం లేని దేవుడు తాను పాప పరిహార్థ బలిగా మారి తాను కీడు అనుభవించి మన జీవితంలో మనకి మేలు చేస్తుంటే ఈ మేలులు పొందలేని దౌర్భాగ్యులుగా మారిపోతున్నారు ఈ లోకం కాబట్టి మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఎవరు అభ్యంతర పడనివాడు ఏసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు ఏసు ప్రభు ద్వారానే నా పాపములకు అపరాధములకు పాప ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము కాబట్టి ఆయననే వెలుగు ఆ వెలుగులోనే నడిస్తేనే నేను చేరవలసిన గమ్యానికి చేరతాను అని నమ్మిన వాళ్ళు ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు మారుమనసు పొంది పాప్తిస్మం పొందిన ప్రతి రక్షణ పొందుతుండడు అందుకే చరసాల నాయకుడు అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలంటే ప్రభువైన ఏసు నన్ను నువ్వు విశ్వాసం ఉంచము నీవును నీ ఇంటి వారు రక్షించబడదరన్నాడు మరి ఎవని రక్షణ లేదు ఏసు ప్రభు ద్వారానే నీకు రక్షణ ఏసు ప్రభు ద్వారానే నీ బ్రతుకు వెలుగుగా మారుతుంది ఆయనను నమ్మి విశ్వసించడం ద్వారానే నువ్వు చీకటిలో నుండి ఆయన వెలుగులోకి రాగలవు ఈ లోకము ఉగ్రత పాలవకుండా తన కుమారుని ద్వారా రక్షణ పొందుతుంది కానీ ఈ రోజు లోకము ఆయనని తెలుసుకోలేకపోతున్నారు ఈ రోజు ఈ లోకము దేవుని ఎందు అభ్యంతర కానీ దేవుడు ఇప్పటికీ కూడా చూడండి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనము కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపగా అంటే రక్షణ పొందిన వాళ్ళు కూడా నశించిపోతారు ఎందుకు వారి రక్షణను పోగొట్టుకుంటారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అపవిత్రులుగా ఉంటున్నారు ఆత్మ సంబంధుల వలె ఉండి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునవలసిన వారు ఈరోజు శరీరానుసారమైన మనసు కలిగి శరీరానికి లోబడి శరీర కార్యాలతోటి శరీర కోరికలతోటి ఈరోజు ఉంటున్నారు శరీరానుసారమైన మనసు ఏంటిది మరణమది అది దేవునికి లోబడదు ఈరోజు నీ జీవితం ఎందుకు దేవునికి లోబడలేదంటే నీ శరీరానుసారమైన మనస్సే నీ అంధకారమైన నీ హృదయమే ఎందుకంటే హృదయంలో మార్పు లేదు శుద్ధి లేదు ఈరోజు లోకముల నుండి దేవుడు మనల్ అందరినీ ఏర్పరచుకున్నాడు మనల్ని లోక సంబంధులు కారు నేను లోక సంబంధిని కాను కాబట్టి మీరు లోక సంబంధులు కారు మీరు వెలుగు సంబంధులు పరలోక సంబంధులు అని దేవుడు అంటే కానీ ఈరోజు ఈ లోకముతో స్నేహం చేస్తున్నాం ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం లోకస్తుల వల్లే ఉంటున్నాం దివిటిల్లో నూనా లేదు అందుకు నువ్వు లోకానుసారంగా నీ జీవితం కనిపిస్తుంది ఈరోజు నీ జీవితం శరీరానుసారంగా కనిపిస్తుంది ఈరోజు నీ జీవితము ఎక్కడ కూడా దేవునికి లోబడని జీవితం కానీ ఇలాంటి వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కూడా ఇంకా నశించిపోకూడదు వీరు మారాలా వారికి సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు అందుకు దినములు చెడ్డమన్నాడు పౌలు సమయాన్ని పోనీయకండి అన్నాడు సద్వినియోగం ఎందుకు చేసుకోవాలంటే ఏసు ప్రభువు రాకడా ఆలస్యం అవుతుంది నా బ్రతుకు ఇంకా మారలేదు ఒకవేళ ఈ దినము ఈ జామున ఈ గడిన ఆ ప్రభు నా ముందు ప్రత్యక్షమైతే నాకేంటిది నాకు అని ఎవరిలో అన్నా లాంటి భయం ఉందా ఎవరన్నా వారి జీవితాన్ని బట్టి వారిని బట్టి ఈరోజు వాళ్ళ ఆలోచిస్తున్నారా ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదన్నాడు దేవుడు ఎన్ని సంపాదించుకొని ఎన్ని పేరు ప్రఖ్యాతలు పొందుకొని ఎన్ని కలిగి కూడా నీ ఆత్మకు రక్షణ లేకపోతే నువ్వు వ్యర్ధుడవే వ్యర్ధురాలవే అది స్త్రీ అయినా పురుషుడైనా భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసిన వాళ్ళే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని వారే కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతోమంది జీవితాలు బాగలేదు ఇంకా ఎంతోమంది వారి ప్రవర్తన బాగలేదు వారి క్రియలు బాగలేవు వారు నా ఎదుట నిలబడినప్పుడు వారి జీవితము నాకు బాగలేదు వాళ్ళ హృదయాలు బాగలేవు వారి తలంపులు ఆలోచనలు వాళ్ళ జీవితం బాగలేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఈ లోకంలో అభ్యంతర పడేవాళ్ళు ఎవరు నశించిపోకూడదని ఆయన ఎంతో దీర్ఘశాంతము కలిగి మన పట్ల ఆయన ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం మార్చుకుంటున్నామా ఇవి దినములు చెడ్డవి కాబట్టి మనం ఉంటున్న దినములే అంత్య దినములు అపాయకరమైన కాలములు అన్నాడు ఈరోజు సమయాన్ని మనం సద్వినియోగ చేసుకుంటున్నామా దేవుడి ఇచ్చిన జ్ఞానములో అభివృద్ధి పొంది ఆ జ్ఞానం చొప్పున ఈరోజు నడుచుకుంటున్నామా దేవుని చిత్తమేందో గ్రహించి మనం ఉంటున్నామా ఈరోజు ఇలా ఉన్నావు కాబట్టే కదా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఇలా ఉన్నారు కాబట్టే కదా దేవుడు ఈ లోకానికి అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ కూడా దేవుని ప్రేమ మనకి ప్రత్యక్షం అవుతుంది ఇది నువ్వు తెలుసుకోగలుగుతున్నారా ఈరోజు మనుషులు ఇది గ్రహించుకోగలుగుతున్నారా ఎందుకు స్త్రీలు లేని విశ్వాసము ఒట్టిగా ఉండి మృతమవుతుందంట ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మన బ్రతుకులు మారకుండా మన జీవితాలు మారకుండా మన అలవాట్లు మారకుండా మన నడవడి మన ప్రవర్తన మన ఆలోచన మన హృదయము మన తలంపులు ఏవి నీలో మార్పు దగ్గరకు వచ్చి ఏమి లాభం ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమి లాభం వీళ్ళు రక్షింపబడతారా వీళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారా ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఆ ప్రభు ఇంకా తన రాకుండా ఆలస్యం చేస్తుండడు కానీ ఈరోజు నువ్వు ఇది గ్రహించుకోగలుగుతున్నావా ఇంకా ఎంతకాలము మార్పు పొందని కాఠిన్యమైన హృదయం కలిగి ఉంటాం చూడండి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనము మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని దేవుడు చేతకాక కాదు నువ్వు చేసే అవిధేయతను నువ్వు కలిగి ఉన్న అపవిత్రమైన జీవితాన్ని నిర్లక్ష్యమైన జీవితాన్ని సోమరితనం కలిగిన జీవితాన్ని దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేది అంతా ఎందుకు ఆయన సిలువలో భరిస్తుందంటే నువ్వు రక్షింపబడాలని ఆయన ఉద్దేశం నువ్వు దేవుని ద్వారా కాపాడబడాలని దేవుని ప్రణాళిక అందుకు దేవుడు అవకాశం ఇస్తుండే తప్ప వేరే ఉద్దేశం దేవునికి లేదు ఎందుకంటే నువ్వు ఇంకా తప్పిపోయిన కుమారుడు వలే ఉంటే తండ్రి ప్రేమను ఎరుగక నువ్వు దేవునికి దూరం అయితే దేవుని ప్రేమను తెలుసుకుంటవేమో నీ మనసు మార్చుకుంటవేమో దేవుని వద్దకు వచ్చి నువ్వు సరిచేసుకుంటావేమో అని దేవుడు ఆలోచిస్తున్నాడు అది ఈ లోకం పట్ల దేవుడు ఇస్తున్న అవకాశము ఈ లోకంలో ఉన్న అందరి పట్ల దేవుడు అవకాశం కానీ ఈరోజు అలా తప్పిపోయిన కుమారుడు మార్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు నువ్వు నమ్మిన నమ్మకము నువ్వు చేసిన ప్రార్థన నువ్వు కలిగి ఉన్న దేవుని విశ్వాసము నిన్ను కాపాడకపోతే నువ్వు రక్షింపబడకపోతే నువ్వు నమ్ముకొని ఏం లాభం వ్యర్థమే కదా ఇది ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవరాలు ప్రతి విశ్వాస అయినా సేవకుడైనా నువ్వు ఎవరివైనా ఈ ఆలోచన నువ్వు లేకపోతే వ్యర్థమే వ్యర్థమే వ్యర్థం అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు నమ్మిన నీ నమ్మకము నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న నీ విశ్వాసము నీ ప్రార్థన జీవితము నువ్వు దేవుని కొరకున్నది నిన్ను కాపాడలేని ఇదైతే నువ్వు నమ్ముకోవడం ఎందుకు ఈరోజు మనలో లోకంలో చాలా మంది అట్టి వారై ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా రక్షింపబడాలా అందుకు దేవుడు వీరు నశించపోకూడదని దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఓపిక ఓర్పు సహనము కలిగి ఈరోజు ఈ లోకం పట్ల చూస్తున్నాడు కానీ లోకము దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేకపోతుంది చూడండి పేతులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినము మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి లోకము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీటిని ప్రకటించిన నోవాహును మరియు ఏడుగురిని కాపాడిను అంటే ఏంది దీని అర్థము ఆయన నిన్ను కాపాడాలనే ఆలోచన కలిగి ఉన్నాడు నిన్ను రక్షించుకోవాలనే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కానీ నువ్వు మాత్రము అశ్రద్ధ చేస్తున్నావు నీ జీవితంలో ఎంత ఎబ్రి పత్రికలు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎడలా మనం ఎట్లా తప్పించుకుందామంటాడు పౌలు ఎబ్రి పత్రికలు ఎక్కడ మనము నశించుటకు వెనుక తీసిన వారం కాదు గాని మన ఆత్మను రక్షించుకోవడానికి ఉన్నామన్నాడు ఈరోజు నీ ఆత్మను రక్షించుకోవడానికి నీకుందా చూడండి దేవుడు ఆలోచన అది ఉందా కాపాడాలని నిన్ను ప్రొటెక్ట్ చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు ఉగ్రత నుండి నువ్వు కాపాడపడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు నువ్వు రక్షింపబడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు నీ గురించే కదా ఈ లోకంలో ఉన్న లోకం పట్ల ఆలోచిస్తుంది కానీ లోకము తెలుసుకోలేదు ఆ లోకము కూడా తెలుసుకోలేదు నోహావు కాలంలో ఉన్న ప్రజలు ఆ భక్తిహీనులు ఆ జలప్రలయము దేవుని కోపము వారి మీదకు వచ్చినప్పటి వరకు కూడా ఎరగలేకపోయినారు ఒక నోహావే దేవుని ఎందు భయభక్తులు గలవాడాయి దేవుని చేత హెచ్చరించబడిన వాడు నీతిమంతుడిగా తన తరంలో ఉన్నాడు తన తరంలో దేవుని ఎదుట నిందారహితుడిగా ఉన్నాడు దేవునితో నడిచిన ఉన్నాడు కాబట్టి నోహావు తన ఇంటి వారు రక్షింపబడ్డారు ఈరోజు నీవుని ఇంటి వారు రక్షింపబడాలంటే ఎట్లా ఉండాలా ఆయనకి ఆమోదంగా ఉండాలా మన జీవితాలు మన ఆమోదాలు కాదు ఆయన నిన్ను ఆమోదించాలా ఆయన నిన్ను అంగీకరించాలా ఆయన నిన్ను ఒప్పుకోవాలా నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చూసుకోవడం కాదు ఆ దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను ఆయన నన్ను అంగీకరించేలాగా ఈరోజు నా జీవితం ఉందా ఈరోజు ఆ ప్రభు నన్ను ఒప్పుకునేలాగా నా ప్రవర్తన ఉందా ఇది చూసుకోవాలా మన కోణంలో ఆలోచించడం కాదు నువ్వు దేవుని కోణంలో ఆలోచించాలా అప్పుడు బయటపడతాయి నీలో ఉన్న ప్రతి బలహీనతలు అప్పుడు కనబడతాయి నీలో ఉన్న నిర్లక్ష్యమైన జీవితం అప్పుడు నువ్వు తప్పులు దిద్దుకుంటావు సరి చేసుకుంటావు లేకపోతే ఎవడు మారడు మారని వల్ల ఏమవుతారంటే మతాయిస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై వచనము నోహావు దినములు ఎలా ఉండును మనిషి అలాగే ఉండును అంటే జల ఆ భక్తిహీనుల మీదకి ఆ లోకంలో ఉన్న వారి మీదకి వచ్చినప్పటి వరకు కూడా ఎరగలేకపోయినా తెలుసుకోలేకపోయినా కానీ ఎరిగిన తెలుసుకున్నవాడు కాపాడబడ్డాడు రక్షింపబడ్డాడు తన ఇంటి కాపాడబడ్డారు తన ఇంటి రక్షింపబడ్డారు ఈ రోజు ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఇంకా నీవు మార్పు చెందకపోతే ఇంకా నీ పాపముల నుండి నువ్వు బయటకు రాకపోతే లోకము నుండి బయటకు రాకపోతే శరీర సంబంధమైన జీవితం నుంచి నువ్వు బయటకు రాకపోతే నువ్వు నశించిపోయేవాడివే కాబట్టి నోహావు దినములు ఎలాగుండను మనిషి రాకడయు అలాగే ఉండను జలప్రలయమునకు ముందటి దినములలో నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు త్రినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లకిచ్చుచుంటూ జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అభ్యంతరపడ్డరు మాకేందులే రాబో దినంలో భయంకరమైన వర్షం భూమి మీద గురించి ఇదంతా కొట్టుకుపోతుందని ఆ నోహ వెళ్ళి ప్రకటిస్తే హేళన చేసినారు ఈరోజు దేవుని వాక్యం వస్తుంటే నీకు నిర్లక్ష్యంగా ఉంటే ఆ జలప్రలయం ఎట్లా కొట్టుకుపోయిందో మనం కూడా కొట్టుకుపోయే వాళ్ళమే దేవుడు పక్షపాతి కాదు ఆ లోకంలో ఉన్న ప్రజల పట్ల ఆయన తీర్పు ఎలా ఉందో ఈ రోజు ఈ లోకంలో ఉన్న వారి పట్ల దేవుడు అలానే తీర్పిస్తాడు నువ్వు నోహవు వలె ఉంటే కాపాడపడతావు ఆ భక్తిహీనుడు వలె ఉంటే నువ్వు కొట్టుకుపోతావు చూడు ఆ రోజు వాళ్ళు ఏం తీసుకెళ్ళినారు చూడండి కాబట్టి మత్తస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై వచనము ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు గురించి ఎందుకు చెప్తున్నాడు నమ్మిన నమ్మి బాప్తిష్మం పొందిన రక్షింపబడును నమ్మని శిక్ష విధియు కలుగును ఈ ఇద్దరిలో ఒకడు నమ్మేవాడు ఒకడు నమ్మని ఒకడు నమ్మి దేవుని ప్రకారంగా జీవించేవాడు ఒకడు నమ్మి దేవుని ప్రకారంగా జీవించని కాబట్టి జలప్రలయం ఎవరిని కొట్టుకుపోయింది భక్తిహీనులని కాబట్టి చూడండి కావున ఏ దినమున్నా మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు గనక మెలుకువగా ఉండు అన్నాడు మనం కూడా మన పూర్వీకులు ఉన్నారు వాళ్ళ పూర్వీకులు ఉన్నారు అందరూ చెప్తున్నారు ఏసు ప్రభు వస్తాడు ఏసు ప్రభు వస్తాడు మార్మోన్స్ పొందాలా పాపాలు పొందాలా లేకపోతే నరకంలోకి పోతారు మనకు రేపటి దినం తీర్పు ఉందని ఇవన్నీ చెప్తున్నారు ఎవడెళ్ళి చూసిండు ఎవడెళ్ళా చేసిందని అనుకుంటున్నారు దానిని మనం ఎవ్వరం కూడా తాళలేం నువ్వు నమ్మినా నమ్మకపోయినది సత్యమే ప్రభు దినము ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఎవడు తాలలేడు ఎవడు ఆ దినాన్ని ఎదుర్కోలేడు అది భయంకరమైన దినం అది ఉగ్రత దినం పత్తిహీనులందరికీ శ్రమ దినం అవిదేయులందరికీ అది శ్రమ దినం కాబట్టి ఎవడు తప్పించుకోలేడు కాబట్టి ఆయన నుండి ఎవరు తప్పించుకోలేరు కాబట్టే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని తండ్రి లోకంలోకి పంపించి తనను పాప పరిహార్థ బలిగా చేసి మన పాపములన్నీ ఆయన మీద వేసి మన అతిక్రమములు మన దోషములు మన వ్యసనములు అన్నీ ఆయన మీద వేసి తండ్రి తన కుమారుణ్ణి అప్పగిచ్చేసిండు చూడు ఎందుకు తన కుమారుణ్ణి ద్వారా నువ్వు నేను రక్షింపబడాలని తన కుమారుణ్ణి నమ్మి నువ్వు నేను తండ్రితో సమాధాన పడాలని తండ్రితో మనము ఏకమ వలమని ఐక్యమ వలని అని యేసుప్రభుని తండ్రి కుమారుడు ఈ లోకానికి వస్తే ఈరోజు కుమారుని లోకం ఏమంటుంది ఒక మతంలాగా చూస్తుంది ఒక కులానికి దేవుళ్లాగా చూస్తుంది ఈ లోకము ఎట్లా దేవుడి నుండి తప్పించుకుంటది అందుకే ఈ లోకము అభ్యంతర కాబట్టి ఈ లోకము నశించిపోతుంది లోకము ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరం ఉంటాడు ఎక్కడ నిత్య రాజ్యంలో పరలోక కాబట్టి చూడండి మార్కు సువార్త దానికి ముందు కాబట్టి మొదట ఎవరు అభ్యంతర పడుతున్నారంటే యేసు ప్రభుని ఈ లోకం కానీ దేవుడి ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ఎట్లా ఉంది కానీ మనుషులు దేవుని పట్ల ఉన్న విధానం ఎట్లా ఉంది కావున చూడండి రెండో వాళ్ళు ఎవరంటే యోహాను వార్త ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినము ఆయన తన స్వకీయుల యొద్కు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు చూడండి దేవుడు దేవుని మూలంగా ఈ లోకం కలిగింది కానీ ఈ లోకము దేవుణ్ణి తెలుసుకోవట్లేదు ఆయన స్వకీలు యొద్కు వచ్చిండు దేవుడు కానీ ఆయన స్వకీలు ఏం చేస్తున్నారు ఆయనని అంగీకరించలేని వారిగా ఉన్నారు ఎందుకంటే అభ్యంతర పడుతున్నారు ఈరోజు ఈ లోకము దేవుడిని అభ్యంతర ఒక కులానికో ఒక మతానికో దేవుడు అంటుంది ఆయన స్వకీలేమో ఆయనని అంగీకరించలేదు చూడు మార్గసు వార్త రెండో అధ్యాయం ఐదో వచ్చినము వారి విశ్వాసము చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా అంటే ఇక్కడ ఏం చెప్పిండు యేసు ప్రభు ఆయన స్వకీలు ఏమంటున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఈ పక్షవాయువు వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అభ్యంతర పడుతున్నాడు దేవదూషణ చేస్తున్నాడు దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో అనుకుంటున్నారు అంటే బహిరంగంగా మాట్లాడనప్పటికీ మనలో కూడా చాలా మంది బహిరంగంగా మాట్లాడరు మరి హృదయములో అభ్యంతరపడతారు తనను అభ్యంతర పడేవాడు ఎవడో యేసు ప్రభుకి తెలుసు అభ్యంతర పడనివాడెవడో తెలుసు ఆ రాత్రి అప్పగింపబడేటప్పుడు యేసు ప్రభు కూడా అదే చెప్పిండి శిష్యులు మీరు నన్నందరూ అభ్యంతర పడతారు అన్నాడు దేవుడు ఈరోజు మనలో కూడా ఎవడు అంతమ వరకు నిలబడతాడు అంతమ వరకు దేవుని ఎందు అభ్యంతర పడకుండా నిలబడతాడు అంతమ వరకు సహించి రక్షింపబడతాడో దేవుడికి తెలుసు మనలో ఆ క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు ఎన్ని క్యాండిడేట్లు డమ్మీ లాగా కూడా తెలుసు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అంటే దేవుని ప్రకారంగా లేనివి డూప్లికేట్వి అన్నట్టు గోదమా గిరుకుల్లాగా కనిపించడానికి పొట్టులో గింజు ఉన్నట్టే ఉంటది గాలి కొట్టినప్పుడు పొట్ట గింజ అనేది తేలినట్టు మనలో డమ్మీ క్యాండిడేట్ లేవరు ఒరిజినల్ క్యాండిడేట్ దేవుడు తెలుసు నువ్వు డమ్మీగా ఉన్నావా ఒరిజినల్ గా ఉన్నావా అది నేనైనా మీరైనా ఎవరైనా మా ప్రభుకి తెలుసు ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు కాబట్టి నేను ఒరిజినల్ గా ఉన్నానా డూప్లికేట్ లాగా ఉన్నానా అనేది నువ్వు దేవుడిని ఎదుట తెలుసుకోవాలన్నట్టు కాబట్టి వాళ్ళు అంటున్నారు శాస్త్రుడు ఇతడు ఎందుకు ఇట్లా చెప్పుతున్నాడు దేవదూషణ చేస్తున్నాడు దేవుడు తప్ప మనుషుల పాపాలు ఎవరు క్షమించగలరు అని ఆయన ఆయన ఎందువల్ల ఏం చేస్తున్నారంట అభ్యంతర పడి తమ హృదయంలో ఆలోచించుకునేది వారు తమలో తాము ఇలాగా ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని అంటే మనము ఆత్మలో ఎదిగిన వారం అయితే దేవుని ఆత్మ మనం కలిగిన వారం అయితే ఎదుటి హృదయంలో ఏముందో కూడా తెలుస్తుంది వాడు బయటకు చెప్పవల్లే కాబట్టి ఏసు ప్రభు వారి హృదయ ఆలోచనను ఆయన తెలుసుకొని ఏమంటున్నాడు మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు ఈ పక్షవాయువు గల వాణితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వలనని అంటే పాపాలు క్షమించేది దేవుడే అని మీరు అనుకున్నప్పుడు ఆ దేవుడు నేనే నాకే తండ్రి ఈ అధికారం ఇచ్చాడు నేనే ఆయన నని పాపములు క్షమించడానికి నాకు అధికారము గలదు అని చెప్పినా కానీ ఈ శాస్త్రులు పరిసెలు ఎవరు ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రం మీద కూర్చుండి ఇతరులకు బోధించి ప్రకటించి చెప్పేవారు కూడా వాక్యాలు చెప్పేవాళ్ళు కూడా యేసుప్రభుని తెలుసుకోవాలి ఎంత గుడ్డితనం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు ఏసుప్రభు గురించి ఎందరో ప్రవక్తలు లేఖనముల ద్వారా సెలవిచ్చినారు ప్రవక్తలు కానీ ఆయన పుట్టుకను ఎవరు గ్రహించగలిగినారు ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడికి ఎవరికన్నా తెలిసింది ఎందుకంటే వాడు గుడ్డివాడు మందుడు ఈరోజు మనం మత్తులో ఉంటే ఏవి అర్థంగా చెప్పేవాళ్ళమే కానీ దేవుని తెలుసుకోలేని వారిగా ఉంటామన్నట్టు వారిలాగా మనము ఉంటామన్నట్టు చూడండి యోహన్ సు వార్త ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినాం కాబట్టి ఆయన దేవదూషణ చేస్తుండడు అని వాళ్ళు అభ్యంతరపడ్డాడు అయితే వేసున్న తండ్రి ఇది వరకు పనిచేయచున్నాడు నేను పనిచేయచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను ఆయన విశ్రాంతి దినము ఆచరించడమే కాకుండా ఆయన విశ్రాంతి దినాచారం మీరుటం మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను కనుక ఇంది నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి చూడండి ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించే వాళ్ళే నరహత్య చేస్తున్నారు తను దేవుణ్ణి తండ్రి అని దేవునితో సమానంగా చేసుకున్నాడు అన్న ఒక్క కారణంతో ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు ఆ పక్షవాయువు గల వాణితో పాపములు క్షమించబడ్డాయి ఇతను దేవదూషణ చేస్తుందని ఆయన మీద అభ్యంతరపడ్డారు ఇక్కడ దేవుడు నాకు తండ్రి అని చెప్పినందుకు అభ్యంతరపడి ఆయనను మరీ ఎక్కువగా ఏం చేస్తున్నారంట చంపడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఆయన స్వకీలు ఆయన్ని అంగీకరిస్తున్నారా ఈరోజు కూడా ఎవడో ఒకడు వచ్చి వాక్యాన్ని చెబితే దేవుని ఉద్దేశాన్ని చెబితే నీ విధానాన్ని చూపిస్తే వాడి మీద నీకు ఎక్కలేని ద్వేషం వస్తుంది చూడండి నువ్వు శాస్త్రివి పరిసయుడు అయిపోయినావు అన్నట్టు నిజమైన వీలుగు కళ్ళ ముందుంటే చూడలేని దౌర్భాగ్యులు గుడితనంలో ఉన్నారు ఈరోజు మనలో ఈ లోకంలో లేరా అలాంటి వాళ్ళు దేవుని ఉద్దేశాన్ని దేవుని వాక్యాన్ని చెప్పిన ఇది దేవుని సంబంధమైందని తెలిసి కూడా అంగీకరించకుండా ద్వేషించేవాళ్ళు నరహత్య కాదా అది అది మనిషిని చంపడం కాదా అది పాపము కాదా నీలో ద్వేషం ఉండి కలహం ఉండి మత్సరం ఉండి నీలో భేదములు నువ్వు ఏమి ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఈరోజు సేవకులు లేరు అట్లా చూడండి ఏ మనసు వార్త పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము కావున పరిశీలు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లా నిష్ప్రయోజనమైపోయినవో చూడడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని అంటే అసూయ ఆయన చెప్పిన కార్యాలను బట్టి ఆయన చెప్పిన బోధన బట్టి గొప్ప జన ఆయనని వెంబడిస్తుంటే ఎవరు వారి దగ్గర లేకుండా ఉండడం వల్ల వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుందని వారు అసూయపడి ఏసు ప్రభు మీద చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజు మనుషుల్లో అసూయ ఈరోజు నీ గురించి నీ క్రియలు చెడ్డవని చెప్తే ఎదుటివాడిని ద్వేషించే హృదయం నీకు లేదా ఈరోజు నువ్వు నశించిపోకూడదనే నువ్వు పోయి నరకంలోకి శిక్ష అనుభవించకూడదనే ఆ దేవాది దేవుడు ఆ ప్రభు అయిన ప్రభు ఇంకా ఆయన దీర్ఘశాంతం ఇది నీకు రక్షణ కాదా ఈ లోకంలో సేవకులకి విశ్వాసలకి దేవుణ్ణి నమ్మిన ఆయన స్వకీయులందరికీ ఈరోజు లేరా లోకం అట్లా లేదా వాళ్ళు లేరా ద్వేషించే వాళ్ళు లేరా చూడండి యోహనసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో అందుకు యూదులు నువ్వు సమరయుడువును దయ్యము పట్టినవాడవు ఎవరు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఆయన స్వకీయులు చేస్తున్నారు అన్యులు కాదు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళే చేస్తున్నారు అభ్యంతర పడుతున్నారు దేవుని ఎందు ఈరోజు నీ జీవితం అట్లా ఉందేమో వాక్యము నీ ఎద్దకొచ్చి నీ గురించి చెబుతున్నా కూడా నువ్వు ఇంకా ఆ చెప్పేవాడిని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు అన్నట్టు ఏసు ప్రభుని అభ్యంతర పడుతున్నావు రక్షణ పోగొట్టుకుంటున్నావు దేవుడు రాడు నీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడే తన సేవకుల్లో ఉండి వారిని నడిపించి వచ్చి నీకు బోధిస్తాడే తప్ప దేవుడు రాడు నీ దగ్గరికి నీ దగ్గరికి వచ్చి దేవుడు ప్రత్యక్షం నువ్వు ఆత్మ సంబంధి ఆత్మను వివేచించడం నేర్చుకోవాలా ఇది దేవుని వలన కలిగింది దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాక్యానికి లోబడడం నేర్చుకోవాలా అంతే తప్ప నీ క్రియలు చెడ్డవని నీ గురించి ఎదుటి వ్యక్తి చెప్తున్నాడని ఆ వ్యక్తి మీద నీలో అసూయము ద్వేషము కలహం నీకు ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్నవాడు కాబట్టి అందుకు ఈదులు నువ్వు సమరయుడువను దయ్యము పట్టిన వాడవను మేము చెప్పు మాట సరే ఆయన చూడు దేవుణ్ణి ఏ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి ఏ నామంలో ప్రార్థిస్తున్నారో ఆ దేవుడే వాళ్ళ ఎదుట ఉండి చేస్తే ఆయన స్వకీలు ఏం చేస్తున్నారు నువ్వు దయ్యం పట్టిన వాడు నువ్వు సమరయుడు అంటున్నారు చూడు ఎక్కడ వాళ్ళు అంగీకరించు ఆయన స్వకీలు ఎవరు వాక్యాన్ని చెప్పే సేవకులు ఈ రోజు కూడా ఏ సేవకుడు దేవుని సత్యాన్ని చెబితే విని గ్రహించి అంగీకరించగలిగేటట్టున్నారు ఏం మారింది ఏం మారదు కాకపోతే నోహావు వలే ఉన్నవాడు రక్షింపబడతాడు ఎలాంటి భక్తిహీనులు అందరూ కొట్టుకుపోతారు అందరూ నశించిపోతారు కానీ అంతటా అందరూ మారు పొందాలని దేవుడు ఈ లోకానికి ఆయన నమ్మిన వారికి నమ్మని వారికి అందరికీ ఇంకా దేవుడు అవకాశం ఇస్తుంటే ఎవడు వాడు జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు ఎవడు వాడి క్రియలను చక్కపరుచుకుంటున్నాడు వాడి ప్రవర్తన చక్కపరుచుకుంటున్నారు ఎవరు వారి జీవితాలు మార్చుకుంటున్నారు దేవునికి లోబడుతున్నారు దేవుని పట్ల భయభక్తులు చూపిస్తున్నారు చెప్పేవాడిని ద్వేషిస్తారు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినందుసు నేను దయ్యము పట్టిన వాడను కాను మీరు అనుకున్నట్టు నేను దయ్యం పట్టిన వాడను కాదు దయ్యము వలన నేను ఈ కార్యాలు చేయట్లేదు మీరు నన్ను అవమానపరుచుతున్నారు స్వకీయులు దేవుణ్ణి గణపరిచనవలసిన వాళ్ళు అభ్యంతర అవమాన పరుస్తున్నారు ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో పెట్టాడు ఆయనని అవమానపరచడానిక ఆ దేవాది దేవుడైన ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభుని నువ్వు గణపరచడానిక ఈరోజు నీ బతుకు బాగలేదనుకో నీ జీవితం బాగలేదనుకో నీ సాక్ష్యం బాగలేదనుకో నువ్వు బాగలేవనుకో ఎవరు అవమాన పాలవుతారు వాడిని క్రైస్తవుల్ని అంటారు ఏసు ప్రభుని అంటారు చూడు మన వల్ల దేవుడు అవమాన పరచపడుతున్నారు ఈరోజు దేవుడిని అవమానపరుస్తున్నారు ఆయన స్వకీలు ఆయనని గణపరచవలసిన వారు ఆయన నామాన్ని దూషణ చేస్తున్నారు ఆయన నామాన్ని అవమాన చేస్తున్నారు చూడు ఆయనని అవమానపరుచుతున్నారు చూడండి మత్తాయి స్వార్థ ఇరవై ఏడో అధ్యాయము పదహారో వచనము ఆ కాలమందు యుహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయము యాభై వచనము ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్లు ఎత్తిరిగాని ఏసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళి ఆయన స్వకీలు ఏం చేస్తున్నారు రాళ్లు పట్టుకున్నారు ఎందుకు దేవుని మీద రాళ్ళు వేయడానికి ద్వేషం ఈరోజు కూడా ఎవరో సేవకుడు నీ విధానం చెప్పినప్పుడు నువ్వు కూడా రాళ్ళు వేస్తున్నావు కదా యేసు ప్రభుని ఆ సేవకుని ద్వేషిస్తుంటే యేసు ప్రభుని ఈరోజు నువ్వు కూడా చంపుతున్నావు కదా ఇది మనకు తెలియదు ఎందుకంటే మనం ఎట్లా మనకు తెలియకుండా మనం అవమానపరుస్తున్నామేమో దేవుణ్ణి ఎవడో ఏదో దేవుని ద్వారా జరిగింది మనం చెప్పినప్పుడు నవ్వుతున్నామేమో హేళం చేస్తా నువ్వు దేవుణ్ణి అవమానపరిచినట్టు కదా ఎవడో ఏమో నీ క్రియలు చెడ్డవంటే వాడిని ద్వేషిస్తే నువ్వు ఏసుపభుని చంపట్లేదా యేసు ప్రభుయే కదా ఆ వ్యక్తిని దగ్గరకి పంపించి నీ క్రియలు చెప్తుంది ఆ వ్యక్తిని దేశిస్తున్నావంటే దేవుని ద్వేషించట్లేదా వాడి మీద నీకు కోపం వచ్చేంత రగులుకుంటుందంటే వాడిని నువ్వు రాళ్ళు రువ్వట్లేదా వాడి మీద వేస్తున్నావా ఉన్న దేవుని మీద వాడిని అక్కడికి నడిపించింది ఎవరు దేవుడు కదా చూడండి మత్తాయి స్వార్థ ఏడు ఇరవై అధ్యాయం పదహారు వచ్చినము ఆ కాలమందు బరబ్బా ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చరసాలలో ఉండేను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతో నేను ఎవరిని విడుదల చేయవాలనని మీరు కోరుచున్నారు ఎవరిని అడుగుతున్నాడు ఆయన స్వకీలని ఒక దొంగని పక్కన పెట్టి మన ప్రభుని పక్కన పెట్టి మీకు ఎవరు కావాలా నేను ఎవరిని విడుదల చేయాలని ఆయన స్వకీలను అడుగుతుంటే పరబన లేక క్రీస్తనబడిన యేసున అని వారిని అడిగను ఏలయనగా వారు అసూయ చేత ఇది ఈరోజు కూడా సత్యం చెప్పేవాడిని మనం ఎప్పుడు ఇష్టపడం ఎందుకంటే దొంగలే కావాలా నీ గురించి కవరింగ్ చేసేవాళ్ళు నీ తప్పులు చూపించకుండా నీ లోపాలు చెప్పకుండా నీ బలహీనతలు చెప్పకుండా నువ్వు మంచివాడివి మంచివాడివని నిన్ను మోసపరిచేవాళ్ళే నాకు కావాలి అనుకుంటున్నావే తప్ప నా బలహీనతలు చూపించేవాడు నాకు కావాలి ఎందుకు నా బలహీనతలు చూపించబడ్డే కదా నేను మారేది నా స్థితి ఏందో నేను తెలుసుకునేది అందుకు దేవుడు కఠినంగా నీతో ఎందుకు మాట్లాడిస్తాడు ఆయనకేమన్నా నీ పట్ల ద్వేషమా చెప్పేవాడికి నీ పట్ల ద్వేషమా చూడు కానీ మనము ఏం చేస్తున్నాము బరబా కావాలా క్రీస్తునబడిన యేసు కావాలా అని అడిగినప్పుడు ఆయన స్వకీలు ఏమంటున్నారు అసూయ చేత అంటే వారి కారణం ఏంది వాళ్ళకి ఏముంది హృదయంలో అసూయ అసూయ చేత ఆయనను అప్పగించడని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపేట మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కళలో మిక్కిలి బాధపడితని అతని ఎద్దకు వర్తమానం పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబాను విడిపించమని అడుగుటకును ఏసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించారు ప్రధాన యాజకులు స్వకీయులు జనాలను ఉసుగలుపుతున్నారు అన్నట్టు కేవలం వారి హృదయంలో యేసు ప్రభు అంటే అసూ ఎందుకంటే వారి క్రియలు చెడ్డవని చెప్పిండని వాళ్ళకి అసూయ తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడని వారికి అసూయ ఎక్కడ వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుందో ఎక్కడ మా ప్రాధాన్యత తగ్గిపోతుంది ఈ రోజు కూడా లోకంలో ఉన్న సేవకుల్లో జరిగేదంతా ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా మనసులు ఎరిగిన వాడు మీ హృదయ ఆంతర్యాలు ఎరిగిన వాడు మీ స్థితిగతులు మీ బ్రతుకులు జీవితాలు ఎరిగిన దేవుడు అబద్ధికుడు కాడు కాబట్టి ఈ ప్రధాన యాజకులు ఎవరు దేవుని మందిరంలో ఉండే యాజకులు పెద్దలందరినీ పోగు చేసి ఏసును సంహరించమని జనాలకు ఏం చేస్తున్నారంట ప్రేరేపిస్తున్నారు అంటే వాళ్ళకి లేదా ఆలోచన వీళ్ళు కలిగిస్తున్నారు అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరినూ చెప్పరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని ఏం దుష్కారం చేసిండు కుంటి వారికి కాళ్ళు ఇచ్చినందుక గుడ్డి వారిని చూపునిచ్చినందుక మాట్లాడలేని వారికి మాట్లాడే నోరిచ్చినందుక చెవులు మందం చెవులు ఇచ్చినందుక చనిపోయిన వారిని బాగు చేసినందుక ఆయన ఏం చేసిండు ఏ దుష్కార్యం చేసిండు చనిపోయిన వారిని లేపండు ఆయన మేలే చేసిండు ఇతరులకు మంచే చేసిన కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఏసు చూడండి ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగవారు సిలువుని మరీ ఎక్కువగా అంటే చూడండి మాకు దొంగ కావాలా ఈరోజు లోకము దుష్టుంలో ఉంది లోకము కావాలా యేసు ప్రభు మా మాకున్న శరీర కోరికలు కావాలా మాకున్న దురాశలు మాలో ఉన్నవి దురాలోచనలు అవి కావాలా మాకు వెలుగులోనే నడవడం ఇష్టం లేదు మా బ్రతుకులంతా మేము చేగట్లోనే ఉంటాం మేము ఏ బలహీనతల్లో ఉన్నామో ఆ బలహీనతల్లోనే ఉంటాం మా పాపంలోనే మేము ఉంటాం అని ఈరోజు అటు గట్టిగా ఉన్నారే తప్ప ఎవడి హృదయము మారట్లేదు ఎవడి జీవితం వాడు పాపాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడే హృదయమో మనసు లేదు దేవుని ఎదుట మోకాలుండి వాడు చేసిన బలహీనతలను బట్టి పాపాలను బట్టి ప్రభువ నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో వేడుకునే ప్రార్థన లేవు ఈరోజు ఎవడిలో ఏ ప్రార్థన దేవుని సన్నిధికి రావట్లేదు అట్లాంటి ప్రార్థనలే ఎవడు చేయట్లేదు అన్నట్టు ఒక దినం వీళ్ళందరూ కొట్టుకుపోతారు అన్నట్టు ఒక దినం వీళ్ళందరూ నశించిపోతారు అన్నట్టు నిత్య నరకంలోకి పోయి ఆ రోజు ఆ అగ్నిగుండంలో ఆ ధనవంతుడు పడుతున్న యాతన అనుభవించినప్పుడు దేవుని ప్రకారంగా జీవించిన వాడు పైన అనుభవించింది దాన్ని చూసినప్పుడు బాధపడతారు అన్నట్టు రోజు పలానా సేవకుడు వచ్చి నా గురించి చెప్పినప్పుడు నేను ఎందుకు ద్వేషించినానా ఆ సహోదరుడి మీద ఎందుకు నా హృదయంలో నేను అసూయపడ్డానా వాడు చెప్పిందాన్ని వినకుండా నేను ఎందుకు త్రోసి దీనివల్ల నేను ఈ రోజు మండుతున్న అగ్నిగుండంలోకి అన్న బాధన ఆ మండుతున్న బాధ ఈ బాధ ని ఇంకా కాల్చివేస్తుంది అందుకు మనం చెప్తారు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్నట్టు మన శరీరాలు దగ్గర పెట్టుకోకపోతే మన శరీరాలను మనం పాడు చేసుకుంటే మనకున్న పాపిష్టి అలవాట్లు పాపిష్టి తలంపులు పాపిష్టి కోరికలు పాపిష్టి జనులాగా ఉంటే ఒకనొక దినం నువ్వు బహుభయంకరంగా యాతన పడాల్సి వస్తుంది వాళ్ళందరూ తాగుతూ త్రినుచూ ఎంజాయ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా జలప్రాలయం కొట్టుకుపోయేటప్పుడు వాళ్ళ అరుపులు కేకలు ఎంత గోజాడుంటారు మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి ఆ జలప్రలయంలో ఆ యాతన ఆ బాధ ఈ రోజు నీకు ఏసు ప్రభు అంటే నిర్లక్ష్యమై ఉండొచ్చేమో నీ జీవితానికి వాక్యం అంటే నీకు నిర్లక్ష్యమై ఉండొచ్చేమో ఈరోజు చెప్పేవాడు ఎవడైనా వాడిని నువ్వు తిరస్కరించొచ్చు ద్వేషించొచ్చేమో ఒకనొక దినము ఖచ్చితంగా శ్రమ అనుభవించక తప్పదన్నట్టు ఈ రకంగా ఉన్నవాళ్ళైతే ఈ రకంగా దేవుని ఎందు అభ్యంతర వాళ్ళు ఎవరైనా సరే అది నేనైనా మీరైనా వాక్యం ముందు అందరము సమానులమే ఒకటే ఎందుకంటే న్యాయాధిపతి మన వాకిటే ఉన్నడైనా మన గుమ్మము యొద్ ఉన్నడైనా దేవుణ్ణి మోసగించలేం అందుకు దేవుడు విక్కరింపబడుడు మనుషుడు ఏము విత్తునో ఆ పంటనే కోయునన్నాడు నువ్వు విత్తనిది కోయడము అసాధ్యం అన్నట్టు శరీరమును బట్టి విత్తువాడు క్షయమైన పంటను ఆత్మను బట్టి విత్తువాడు నిత్యజీవమైన పంట కోయను పాపము వచ్చు జీతము మరణము అయితే మన ప్రభు అయిన ప్రభు కృపావరము పరిశుద్ధత కలిగి ఉండటం వచ్చే ఫలము నిత్యజీవం మనమంతా పరిశుద్ధులకు దేవుడు పిలిచాడు మనమంతా నీతిమంతులుగా ఉండి న్యాయాన్ని ధర్మాన్ని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన శాసనాలను ఆయన మాట విని లోబడి భయభక్తులు కలిగి విధేయతతో నడవడానికి దేవుడు పిలిచాడు అంతే తప్ప దేవునికి అవిధేయత కలిగి దేవునికి విరోధంగా దేవునికి తిరుగుబాటు చేస్తే నువ్వు రక్షించబడవు దేవుని ఎందు ఉగ్రత పాలవుతావు నువ్వు నిత్య నరకంలోకి పోతావే తప్ప నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవన్నట్టు చూడండి యోహాను స్వార్త యోహాను స్వార్త ఆరో అధ్యాయము యాభై ఏడో వచ్చినము జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను నా తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినమున నేను వాని లేపుదును మీ పితరులు పరలోకముల నుండి దిగి మన్నాను తినప్పటికీ వాళ్ళు చనిపోయినారు కానీ ఈ ఆహారాన్ని తినినవాడు భుజించిన ఎన్నటికి చావడు ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడేసుప్రభు కాబట్టి నన్ను తినువాడు నా ఎందుకు విశ్వాసం ఉంచు వాడు ఎన్నటికీ దప్పికవనడు వాడు ఎన్నటికీ చావడన్నాడు ఎందుకు జీవముంది ఆ జీవము తండ్రి నన్ను పంపిన గనుక నేను నా తండ్రి మూలంగా ఎట్లయితే జీవించుచున్నాను నన్ను తినువాడు ఆయన తినడం ఏంది ప్రభు వల్ల ఆయన శరీరం ఆయన రక్తం అదే నిజమైన శరీరము నిజమైన పానమునై ఉన్నది కాబట్టి నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియూ చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాన ఆయన కపెర్ణ హోమంలో బోధించుతూ మందిరములో ఈ మాటలు చెప్పాడు ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొని అంటే ఏమొచ్చింది అభ్యంతరం వచ్చింది ఈయన శరీరము తిని ఈయన రక్తము తాగితే మాలో మాకు జీవం రావడం ఏంది మేము నిత్య జీవం పొందుకోవడం మేము చనిపోకుండా ఉండడం అని ఆ ప్రభునందు అభ్యంతరపడి ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బట్టి ఇది కఠినమైన మాట అనుకుంటే అయిపోయింది నీ బుక్ అంతటితో క్లోజ్ అన్నట్టు ఇంకా జీవగ్రంథంలో రాయడానికి ఏమీ లేదు ఎందుకంటే నువ్వు అభ్యంతర పడినావంటే నువ్వు భ్రష్టుడు అన్నట్టు ఎవని పేరైన నువ్వు జీవగ్రంథంలో లెక్కించబడకపోతే వాడు మండుతున్న అగ్నిగుండంలో పాల్పొందరు ఇది రెండవ మరణం అన్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి అది నీకు కఠినమైన అది దేవుని వాక్యమును స్వీకరించలేకుండా ఉంటే నువ్వు అభ్యంతర పడితే నీ బుక్ నీ గురించి జీవగ్రంథంలో రాయడము ఆ దినముతోనే పులుస్టాప్ అయిపోతుంది న్ూహన్సు సువార్త ఆరో అధ్యాయం అరవై ఒకట వచ్చినము ఏసు తన శిష్యులు దీని గురించి సనుగు గొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను మీరు అభ్యంతర అని అడుగుతున్నాడు ఎవరితోటి తన శిష్యులతోటి అందరిలో ఏం వచ్చిందంట గొనుగుకోవడము ఏంది నేను ఎలా ఏంది ఈ ప్రభు ఎలా చెప్తుంటు ఆయన శరీరం తినడం ఏంది ఆయన రక్తం తావడం ఏంది మనం లేపబడ్డమేంది అని ఆయన శరీరం తింటే మనం జీవించడం ఏంది చనిపోకుండా ఉండడం ఏంది నుండి దిగి వచ్చిన ఆహారం అంటుండే ఎవడికి వాడే గొనుక్కుంటూ సనుక్కుంటూ అనేకులు అభ్యంతర పడితే యేసుప్రభు దాన్ని ఎరిగి గ్రహించగలిగినాడు చూడండి యువన సువార్త ఆరో అధ్యాయము అరవై వచనము మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడు నా యుద్ధకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకి తీసిడు ఈరోజు కూడా మనం ఎక్కడికన్నా చెప్పేదని చెప్పితే అదే మనకి లాస్ట్ అవుతుంది ఎందుకంటే నేను పాపిని నాలో ఈ బలహీనత ఉందని ఒప్పుకోవడము ఈరోజు మనుషులకు చాలా చాలా కష్టం చూడు ఏం నామం ఈ విశ్వాసము ఈ భక్తి ఎందుకు నీ బలహీనతలు ఒప్పుకోలేకుండా దేవుని వాక్యాన్ని నీ నిండు మనసుతోటి నిండు హృదయముతో తగ్గింపుతో తీసుకోలేని వాడివి నీ భక్తి ఎందుకు నీ విశ్వాసం ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు దేనికి వాక్యాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మారలేని మన భక్తి ఎందుకు మన నమ్మకం ఎందుకు ఆ దేవుణ్ణి ఆరాధించడం ఎందుకు నోటితో పాడడం ఎందుకు చెప్పడం ఎందుకు నీకు రక్షణ లేనప్పుడు నీ బ్రతుకులో నీ జీవితంలో నీలో వెలుగు లేనప్పుడు కాబట్టి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమోను పేతురు ప్రభువ ఎవని యొద్కు వెళ్ళుదము నీవే నిత్య మాటలు గలవాడవు ఇది పేతురుకు అర్థమైంది చూడండి ఎట్లా పేతులకు అర్థమైంది పేతుడికి పేతులు అంతా నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఆయనతో చెప్పాను చూడండి మత్తాయ సువార్త పదహారో అధ్యాయం పదహారో వచ్చినాము అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడవ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఆయన అందుకు ఏసు సీమోన్ బరియోన నీవు ధన్యుడవు పరలోక నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచే నరులు నీకు బయలుపరచలేరు చూడండి దేవుడు బయలుపరచితే తప్ప నేను చెప్పే మాటలు నిత్య జీవపు మాటలు నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుని కుమారుడివి నువ్వు సజీవుడు వేవుని కుమారుడివి అని ఇది నీకు తెలియదు అన్నాడు దేవుడు ఈరోజు కూడా చూడండి మనుషులు తెలుసుకోగలుగుతున్నారా దేవుడు ఏ రూపకంగా వస్తాడు మన దగ్గరికి మన చేసే తప్పును బట్టి ఎవడి ద్వారైనా దేవుడు మాట్లాడచ్చు అని మనము గ్రహించి వివేచించే స్థితి కోల్పోతే బిలాములాగా త్రోవ తప్పిన వారం అవుతాం పిలాము త్రోవ దప్పిండు అంతగా గుడ్డితనం కలిగిన నోరు లేని గార్ధము మాట్లాడుతున్నా కూడా వివేచించలేకపోయిండు అంతగా తన అవివేకి అయ్యిండు అన్నట్టు ఈరోజు కూడా మనము అలా అభ్యంతరపడద్దు పేతులు కూడా దేవుని ఎందుకు తన అప్పగింపబడిన రాత్రి నువ్వు ముమ్మార్లు నేను ఎవరినని ఎరుగునని నువ్వు చెప్తామంటే లేదు ప్రభావ ఎవరు అభ్యంతర పడినా ఇక్కడున్న వాళ్ళు ఎవరు అభ్యంతర నేను మాత్రం అభ్యంతర అన్నవాడే మొదట అభ్యంతర పడ్డాడు ఈరోజు మనం కూడా చాలా ధీమాది ఉంటాం అన్నట్టు దేన్ని బట్టి ధీమాగా ఉండాలా దేని బట్టి చెప్పండి దేన్ని బట్టి నువ్వు ధీమాగా ఉండాలా వాక్యాన్ని బట్టే నువ్వు చేసే ప్రార్థన బట్టి కాదు నీలో ఉన్న నమ్మకాన్ని బట్టి కాదన్నట్టు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కాదన్నట్టు నువ్వు దేవుని పట్ల ఏదో చేస్తున్నానన్న దాన్ని బట్టి కాదన్నట్టు అనేకులు ఆ దిన నిలబడి ప్రభు ప్రభు నీ నామంలో మేము ప్రవచించినమన్నారు నీ నామంలో దయ్యాలు వెలగొట్టినమన్నారు అందుకే యేసుప్రాభు అంటాడయ్యా మా నీ నామాన్ని బట్టి మేము చేస్తే దెయ్యాలు వెళుతున్నాయంటే దానిని బట్టి మీరు సంతోషించకండి మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటే సంతోషించకండి ఎందుకంటే దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో పోరన్నట్టు ఎందుకు క్రమముగా లేకపోతే అది అక్రమము కాబట్టి క్రమం ఎప్పుడవుతుంది వాక్యాన్ని బట్టి అవుతుంది అందుకు వాక్యాన్ని బట్టి నడుచుకున్న దేవుని ఆత్మచేతను నడిపించబడిన వ్యక్తివైతే దాన్ని బట్టి నువ్వు ధీమాగా ఉండాలా అంతే తప్ప నీ ప్రార్థనలు బట్టి కాదు నీ విశ్వాసాన్ని బట్టి కాదు దేవుడి పట్ల నీ కాష్ట ఉండొచ్చు దేవుని పట్ల నీకు విశ్వాసం ఉండొచ్చు కానీ నీ క్రియలు విశ్వాసం లేనివైతే ఒట్టిగా ఉండి మృతం అవుతాయి అన్నాడు ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం అలాంటిదే ఏం నామం ఏసు ప్రభా ఏసు ప్రభ అ అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట ఎవరు పిలుస్తారు ప్రభువా ప్రభు అని నమ్మినోడే దేవుని విశ్వాసం ఉంచినవాడే అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోక నా తండ్రి చిత్త చేయువాడు అన్నాడు ఈ రోజు నీ జీవితం దేవుని చిత్త ప్రకారంగా ఉందా ఈరోజు నువ్వు జీవితం దేవుని చిత్త నువ్వు నడవగలుగుతున్నావా ప్రతిదీ దేవుని చిత్తానికి నువ్వు లోపడగలుగుతున్నావా యసు ప్రభులాగా తను ఎంతగా లోబడిండు ఎక్కడ కూడా తన ఇష్టాన్ని దేవుడు ఎప్పుడు చేసుకోలేదు తన ఉద్దేశాన్ని ఎప్పుడు చేయలేదు తన తండ్రి ఇష్టాన్ని తన తండ్రి ఉద్దేశాన్ని తన తండ్రి యొక్క ఆలోచన చేసిండు కానీ ఎక్కడ కూడా నా నేను ఏమి చేయను అన్నాడు ఈరోజు మనం అలా ఉన్నామా అన్ని మన ఇష్టాలు అన్ని మన ఉద్దేశాలు అన్ని మన తలంపులు అన్ని మనం అనుకున్నట్టే తప్ప ఏ రోజన్నా ప్రభ నేను చేసే ఇది అది పనైనా కార్యమైనా ఏదైనా కానీ ఇది నీ చిత్త ప్రకారంగా నేను చేస్తున్నానా ప్రభు అని ఏ రోజన్నా నువ్వు దేవుని అడుగుతున్నావా అప్పుడు చదువుతాడు నువ్వు అక్రమంలో ఉన్నావు ఇది కాదు ఇది క్రమం అనుకుంటే ఆ రోజు దేవుని ఎదుట నిలబడి ప్రభువా ప్రభు అని నువ్వు అడగాల్సిన పరిస్థితి దుస్థితి రాదు ఈ రోజు ఇక్కడ అడగకపోవడం వల్ల ఈ రోజు దేవుని దగ్గర నువ్వు చేసేది దేవునికి ఆమోదకరంగా ఉందా దేవునికి ఇష్టంగా ఉందా దేవుని చిత్తంగా ఉందని నువ్వు దేవుని కాడ తెలుసుకోలేకపోవడం వల్ల ఆ రోజు నిలబడి ప్రభు ఎదుట నేను అన్ని చేస్తున్నాను అనుకుంటున్నావే తప్ప దేవుడు ఏ రోజు కూడా నువ్వు ఏమి చేసింది ఆయన చూడలేదు ఎందుకంటే సరైన మార్గములో సరైన త్రోవలో నువ్వు నడవలేదు కాబట్టి చూడండి వ్యూహాను సువార్త యోహాను సువార్థ వ్యూహోన్ సువార్థ మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచనము ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి నేను ఎవరు ఎవరు తెలుసుకున్నారు యేసు ప్రభు దేవుని కుమారుడని పాప్ తీ మిచ్చు యోహాని ఎట్లా తెలుసుకున్నాడు తన తెలివిచేతన కాదు ఎట్లా తెలుసుకున్నాడంటే చూడండి యోహాన్ స్వార్త ఒకటి అధ్యాయ ముప్పై యోహాను అతని శిష్యులలో ఇద్దరిని నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను అతడు చెప్పిన ఈ మాట ఇద్దరి శిష్యులు విని ఏసును వెంబడించిరి చూడండి యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము ముప్పై రెండో వచనము మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పౌరుం వలే చూడండి ఇది ఎట్లా తెలుసుకున్నాడు పేతుడితో ఏసుప్రభు ఏమన్నాడు తిమోను పేతురు నువ్వు ధన్యుడివి ఎందుకు పరలోక నా తండ్రినికి ఇది బయలుపరిచితే తప్ప నరులునికి ఎవ్వరు బయలుపరచలేరు అని యేసుప్రభు చెప్పింది ఇక్కడ కూడా అదే ఇష్యం అనమాట మరియు యూహాను సాక్ష్యమించుచ్చు ఆత్మ పౌరు వలె నుండి దిగువచ్చుట చూచితని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను ఈ మాట యోహన్ సువార్త ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనము నేను ఆయనను ఎరుగునైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చువాడని నాతో దేవుడు రుజువుపరిచిను యోహానికి కాబట్టే అప్పుడు యేసు ప్రభు తన యుద్ధకు రావడము ఆయన ద్వారా బాప్తిస్మం పొందినప్పుడు ఏ సూచన దేవుడు యోహానికి చెప్పిండో తనను రూఢీపరచడానికి ఈయననే లోకపాపాలు మోసుకొని పోతున్న గొర్రెపిల్ల దేవుని కుమారుడు అని చెప్పిండు అలానే బాప్తీష్మించి యోహను ఎప్పుడైతే బాప్తీష్మం ఇచ్చిండు ఎస్ దేవుడు తనతో చెప్పినట్టు వెంటనే ఆత్మ పావురు వల్లే ఆయన మీద నిలవడము ఆయన చూచి రూఢిపరుచుకున్నాడు యసు ప్రభువే లోక పాపాలు గొర్రెపిల్ల కాబట్టి నన్ను కాదు మీరు వెంబడించాల్సిందని తన శిష్యులని ఆయన వైపు వెంబడించాలి అని చెప్పినవాడు అంతగా దేవుని ద్వారా పేతురు ఎట్లయితే రుజువు పరుచుకున్నాడో యోహాను కూడా అలాంటి యోహాని ఏమైండు మత శువార్త పదకొండో అధ్యాయం రెండో వచ్చినాము క్రీస్తు చేయిచున్న కార్యముల గురించి యోహాను చరసాలలో విని రాబవు నీవేనా చూడు ఎంత ఎట్లా ఉంటుందంటే ఈరోజు కూడా దేవుడు ఒకటి తెలుసుకోవాలా ఆయన మారడు పేతరు ప్రభువా నేను పాపాత్ముని ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళమంటే ఆయన ఏమన్నాడు నేను మనుషులను పట్టే జాలరుగానే చేస్తానన్నాడు ఎందుకంటే ఆయన ఉద్దేశము ఆయన సంకల్పము మారదన్నట్టు మనలాంటి నరుడు కాదన్నట్టు మనలాగా ఆలోచనలు ఉండవు విమనస్కుడు కాదు దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు ఆయన మాటలు ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ ఆయన మాట గతించిపోదు నువ్వు ఎవరి మీద అయితే బాప్తీస్ ఆత్మ అతని మీద నిలుస్తూ అతను అని చెప్పి రూఢీపరుచుకొని ఏనే లోకపాపాలు మోసుకొని పోతున్న గొర్రెపిల్లని చెప్పి తన శిష్యులను కూడా తనను వెంబడించనీయకుండా ఏసు ప్రభుని వెంబడించిన ఆయన ఏమని అడుగుతున్నాడు చూడండి విడితనం అంటే ఉంటది అంటే ఎందుకు అభ్యంతర పడతారు నేను అభ్యంతర పడ్డా లేదా ప్రభు మార్గాన్ని సరళం చేసిన వాడు ఆయన త్రోగను సరళం చేసినవాడు ఆయనకు ముందుకు ఒక దూతలాగా వచ్చినవాడు చివరికి ఆ అనుమానం చూడి ఎంత అభ్యంతర పడుతున్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు విప్పుటకు మోయిటకు నేను పాత్రుని కాను నేను మీకు నేలలో బాప్తీసం ఇస్తున్నా కానీ ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తీసం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవాడు లోకపాపాలు మోసుకొని పోతున్న గొర్రెపిల్లాన్ని చెప్పిన వాడు తన శిష్యులను వెళ్ళిన వాడు దేవుని ద్వారా ఈయననే నా కుమారుడని రుజువు పరుచుకున్న వాడు బాప్తీసం ఆయన ఏమంటున్నాడు క్రీస్తు చేయుచ్చున్న కార్ గురించి యోగాను చరసలలో విని రాబోవు నీవేనా మేము మరి ఒకని కొరకు అంటే దేవుడు అపధి కూడా మొదట నువ్వు ఎవరి మీద ఆత్మ నిలుస్తే చూస్తావో ఆయననే అని చెప్పినా ఆ దేవుడు అబద్ధి కూడా ఆయన మాట అబద్ధమా కానీ ఎందుకు వచ్చింది వ్యూహానికి అభ్యంతరము మనలో యూహాని కంటే ఏం గొప్ప లేరు కదా వ్యూహాన్ కంటే ఉన్నతమైన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కదా అని మీరు కూడా అభ్యంతర పడుతున్నారు దేవుని ఇది మీరు గ్రహించినా గ్రహించకపోయినా దేవుడు సత్యమే బలికేవాడు మేము మరొకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన తన శిష్యులను పంపెను ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి ఎందుకు నా ఎందు అభ్యంతర పడుతున్నాడు నా ఎందు అభ్యంతర పడనివాడు ధన్యుడు అభ్యంతర పోగొట్టుకున్నవాడు అందుకు ఆయన ఎవరు పేతు యేసు ప్రభుని తెలియదన్నాక ఎంతో దుఃఖంతో బా ఎందుకు దానికి ముందే యేసు ప్రభు చెప్పిండు నువ్వు ముమ్మార్లు నా గురించి నువ్వు తెలియదు అభ్యంతర పడతావని ఈరోజు మనం ఎంతమంది అభ్యంతర పడతామేమో మన జీవితంలో అంతమ వరకు ఎంతమంది దేవుని ఎదుట నిలబడతామేమో సహించి రక్షించబడతామేమో కాబట్టి వృద్ధి వారు చూపు పొందుతున్నారు కుంటి నడుచుతున్నారు పుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు విచున్నారు చనిపోయిన సువార్త ప్రకటించబడుతున్నది మరియు నా విషయమయ్యే ధన్యుడు తోమ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా యేసుప్రభు మా కనబడిందని శిష్యులు చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు నమ్మపోవడానికి ఆశ్చర్యం ఏముంది ఆయన చనిపోయిన వారిని లేపడం తోమ చూడలేదా తుంటి గుడ్డివారిని మోగవారిని అంటే ఒక్కోసారి మన కన్నులు చూడకుండా మోయబడతాయన్నట్టు ఈరోజు కూడా మీ కన్నులు అలా మోయబడ్డాయేమో ఈరోజు మీ కన్నులు తెరిచి దేవుని చూడండి దేవుని వాక్యాన్ని చూడండి మేము నమ్మినము విశ్వాసం ఉంచినము మేము దేవునిలో ఉన్నామని విర్రవే వాక్యాన్ని బట్టి మీరు నడుస్తున్నారో లేదో పరిశీలించుకోండి వాక్యాన్ని బట్టి ఉంటే దాన్ని బట్టి మీరు ఆనందించండి అంతే తప్ప నువ్వు పెద్ద ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావనో లేదా నువ్వంటి ప్రార్థనా పరుడు లేడనో లేదా నీకన్నా ఎవడు దయ్యాలు వెలగొట్టట్లేదు అనేది వీటిని బట్టి విర్రవే బాకండి ఇవి వ్యర్థము వ్యర్థము వ్యర్థమే నువ్వు క్రమంలో లేకుండా ఉంటే దేవుని వాక్య లేకపోతే ఇవి నిన్ను కాపాడలేవు దయ్యాలు వెలగొట్టిన బట్టి ఎందుకు సంతోషించొద్దు అన్నాడు మీ పేర్లు ఎందుకంటే ఆ జీవగ్రంథంలో రాయబడ్డ కదా లోపలికి ప్రవేశించేది ఈరోజు ఆ రోజు ఓడలకి ఎవరు ప్రవేశించినారు ఎవరు వెలుపలు ఉన్నారు బయట ఉన్నారు లోపలు ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కాబట్టి యోహన సువార్త వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడో తరువాత తర్వాత తోమా నువ్వు చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రకలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని నేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ నేను ఎందుకు అభ్యంతర సిగ్గుపడ్డాడు వేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి కనుక చూడక నమ్మిన వారందరూ ధన్యులే కాబట్టి ఈరోజు దేని విషయంలో కూడా మనం దేవుని అందు అభ్యంతరపడదు ఆయన లోకమును ఎంతగా ప్రేమించినా లోకము ఆయన మూలంగా కలిగినప్పటికీ ఈ రోజు ఈ లోకం ఇంకా ఆయనను తెలుసుకోలేకపోతుంది ఆయన స్వకీలు ఈరోజు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయనని అవమానపరిచినారు ఆయన దేవదూషణ చేస్తుండని ఆయనని చంపడానికి ప్రయత్నించినారు రాలతో కొట్టినరు అసూయి చేత యేసు ప్రభుని సంహరించమని సిలువుకు అప్పగిచ్చినారు ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు తర్వాత ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఆయన స్వదేశంలో ఉన్న ప్రజలు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఎంతో మంది జనము శిష్యులుగా ఆయనను వెంబడించిన వారు ఆయన చెప్పిన మాటలు ఎవడు వినగలడు ఇది కఠినమైన మాట చెప్పి అందరూ సనుక్కుంటూ గొనుక్కుంటూ అభ్యంతరపడి ఆ దినం నుండి ఎవరు ఆయనని వెంబడించకుండా వెనుకకు తీసినారు ఆయన ఉన్న శిష్యుడైన పేతురు అభ్యంతరపడ్డాడు కలవరపడి భయపడి ఆయన పన్నెండు మంది శిష్యుల్లో తోమ ఆయన ఎందు అభ్యంతరపడ్డాడు నేను చూచితే గాని నా జీవితంలో ఏదో జరిగితే నమ్ముతానంటే నీలాంటి నమ్మకము అందుకు చూచిన నమ్మిన నీకన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు తన స్థాయిని అమాంతం దించేసిండు దేవుడు తోమ యోహాను దేవుడు తనతో మాట్లాడిండు ఆత్మ పావురు వల్లే దిగి నువ్వు చూస్తే అతను నా అని చెప్పి తెలుసుకొని తన శిష్యులని ఆయనను వెంబడించమని చెప్పి లోకపాపాలు మోసుకున్న గొర్రెపిల్లని చెప్పి ఆయన చేయచున్న కార్యాలు విని నువ్వేనా మేము ఇంకొకరి కోసం కనిపెట్టుకోవాలా అని తన శిష్యులను మళ్ళీ పంపించండి చూడు ఒకప్పుడు శిష్యులను ఆయనను వెంబడించమని పంపిన ఆయనే మరలా ఏమైపోయాడు చివరికి తన శిష్యులు ఆయనా కాదా తెలుసుకోరమ్మని పంపాడు ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం ఎలా ఉన్నాం కష్టాన్ని బట్టి శ్రమను బట్టి బాధను బట్టి వేటిని బట్టి మనము అభ్యంతర పడద్దు అందుకు నువ్వు దేవుడిని గట్టిగా పట్టుకోవాలా కాబట్టి అవిశ్వాసులం మనం విశ్వాసులుగా ఉంటేనే దేవుడు మన జీవితంలో ఏ కార్యాలైనా చేస్తాడు అవిశ్వాసాన్ని బట్టి ఉన్నక్కడ ఎక్కడ దేవుడు కార్యాలు చేయాల ఆయన స్వకీలు సూచనలు చూపించమన్నా కానీ దేవుడు చేయలేదు నమ్మిన వాళ్ళ దగ్గర విశ్వసించిన వారి దగ్గర ఆయన దగ్గర ఏ అదైతే దొరుకుతుందని ఆశతో కోరుకున్న వారి పట్ల దేవుడు చేసిండే తప్ప నువ్వు చేస్తేనే నమ్ముతాము జరిగితేనే దేవుడు అనుకునేది తప్పు ఎవడన్నా నీ గురించి దేవుడు మాట్లాడుతుంటే ద్వేషిస్తూ అసూయపడుతూ వాడి మీద కోపం పెట్టుకుంటే నువ్వు ధన్యత పోగొట్టుకున్నావు ఎందుకంటే నువ్వు ఏసు ప్రభుని అవమానపరిచి ఏసు ప్రభుని ద్వేషిస్తున్నాను పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతుంటే నువ్వు పరిశుద్ధాత్మని ద్వేషిస్తున్నావు ఆయన మాటకు నువ్వు లోపడలేకపోతున్నాం ఈ రోజు వీటిలో ఏటి వాటిలో మనం ఎట్లా ఉన్నాము దేవుని ఎదుట సాగిలపడండి ప్రభా నా జీవితం దేని విషయంలో ఈ రోజు నేను అభ్యంతర పడుతున్నాను ఏ విషయంలో అయినా నీ నందు అమ్మక అలా ఉందా అవిశ్వాసం అలా ఉందా ప్రభా దేని విషయంలో అలా ఉంటే చూపించయ్యా నా బలగినత ఏదో చూపించయ్యా నేను దేని విషయంలో కూడా అభ్యంతర పడకుండా అంతమ వరకు తండ్రి నిన్ను ఎదుర్కొనే దినం వరకు నేను ఉండాలా ప్రభా అంతటి నేను అభ్యంతర పడదు దేని విషయంలో కూడా ఏదైనా కానీ కాబట్టి అలా మీరు ప్రార్థించండి ఒకవేళ మీలేమన్నా అవిశ్వాసము అపనమ్మకం ఉంటే దేవన్న నన్ను క్షమించు ప్రభా తండ్రి ఈ రోజు ఇంకా నా జీవితం ఏమన్నా చీకటిలో పాపంలో ఉంటే శరీరకంగా ఉంటే నన్ను క్షమించు ప్రభువ అని మీరు ప్రార్థించండి ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు చెయ్యనవాడు ధీమాగా ఈ రోజు ఉండొచ్చు కానీ ఒకనొక దినము కనుమరుగైపోతారు అది ఎవడైనా సరే ఇది దేవుని వాక్యము ఇది దేవుడు మాట్లాడినప్పుడు లోబడని ప్రతి వాడు కుమారుని విశ్వసించని ప్రతి వాడు అది ఎవడైనాది దేవుని వాక్యం ముందు అందరూ ఒకటే పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి జీవం కలిగిన దేవ ఏసుక్రీస్తు ప్రభువ నా తండ్రి నీకు ఏ పాటి వాడని ప్రభా ఈ రాత్రికాల సమయంలోనైనా నాలంట ఎన్నిక లేని వాడిని ప్రభ జ్ఞానం లేని వాడిని నీ దృష్టికి నీచమైన అసహ్యమైన వాడని అలాంటి నన్ను నిలబెట్టుకొని ఇంత గొప్ప ఆధిక్యత ధన్యత ఇచ్చి తండ్రి నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనా ప్రభా అవును ప్రభ మేము దేని విషయంలో అభ్యంతరపడకుండా అంతమ వరకు తండ్రి మేము సహించి రక్షింపబడేవారిగా మేము ఉండటకు సహాయము తెచ్చాం తండ్రి ఈ వాఖ్యాల ప్రకారంగా నాయన నేను గాని ఆ రీతిగానే ఎదుటేమన్నా అంగీకారంగా లేకపోతే నా పాపములు ఉంటే నన్ను క్షమించమని యేసు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి తండ్రిని అడిగివేడుకుంటున్నాను తండ్రి ఆ ్రీస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి సకల పరిశుద్ధులకి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమె ప్రైజ్ Praise the Lord brothers and sisters and the key Praise Brother the Lord, Lord, Lord, Lord. Lord. Praise Praise Lord. Lord.